పెద్ద బజారులో ఇంకో కొట్టు ఉంది అక్కడ కోను ఆ కొట్టులో మంచి మంచి మోడల్స్ ఉన్నాయి ఇవాళ పెద్ద బజారు కొట్లకు సెలవు మా దగ్గర కూడా ఉన్నాయండి కొత్త మోడల్సు ఈ పాప ఎవరు మీ చెల్లెలు కూతురా అవును ఏం పాపా ఏమిటి చాక్లెట్ తింటున్నాను ఏది ఈ రేడియో పెట్టండి ఆకాశవాణి మీరు సినిమా పాటలు వింటున్నారు ఈ మోడల్ బాగాలేదన్నయ్య ఈ కంపెనీదే ఇంకొక మోడల్ ఏది లేదా ఉందండి ఇదిగో ఇది చూడండి ఇది బాగుంది సరే ఇది ఇవ్వండి అలాగే లిజన్ అండ్ రిపీట్ స్టార్ట్ రామారావు ఇక్కడేం చేస్తున్నా రామారావు ఇక్కడేం చేస్తున్నావు మా చెల్లెలికి రేడియో కొంటున్నాను మా చెల్లెలికి రేడియో కొంటున్నాను పెద్ద బజారులో ఇంకో కొట్టుంది అక్కడ కొను పెద్ద బజారులో ఇంకో కొట్టుంది అక్కడ కొను ఆ కొట్లో మంచి మంచి మోడల్స్ ఉన్నాయి ఆ కొట్లో మంచి మంచి మోడల్స్ ఉన్నాయి జారు కొట్లకు సెలవు ఇవాళ పెద్ద బజారు కొట్లకు సెలవు మా దగ్గర కూడా ఉన్నాయండి కొత్త మోడల్సు మా దగ్గర కూడా ఉన్నాయండి కొత్త మోడల్సు ఈ పాప ఎవరు మీ చెల్లెలు కూతురా ఈ పాప ఎవరు మీ చెల్లెలు కూతురా అవును అవును ఏం పాప ఏమిటి తింటున్నావు పాప ఏమిటి తింటున్నావు చాక్లెట్ తింటున్నాను చాక్లెట్ తింటున్నాను ఏది ఈ రేడియో పెట్టండి ఏది రేడియో పెట్టండి ఆకాశవాణి మీరు సినిమా పాటలు వింటున్నారు ఆకాశవాణి మీరిప్పుడు సినిమా పాటలు వింటున్నారు ఈ మోడల్ బాగా లేదన్నయ్యా ఈ మోడల్ బాగా లేదన్నయ్యా ఈ కంపెనీదే ఇంకొక మోడల్ ఏది లేదా ఈ కంపెనీదే ఇంకొక మోడల్ ఏది లేదా ఉందండి ఇదిగో ఇది చూడండి ఉందండి ఇదిగో ఇది చూడండి ఇది బాగుంది ఇది బాగుంది సరే ఇది ఇవ్వండి సరే ఇది ఇవ్వండి అలాగే అలాగే బిల్డప్ డ్రిల్ స్టార్ట్ అంటున్నాడు వెళ్ళాలి వెళ్ళాలి అంటున్నాడు సినిమాకు సినిమాకు వెళ్ళాలి అంటున్నాడు వెళ్ళాలి అంటున్నాడు రవి ఈవేళ సినిమాకు వెళ్ళాలి అంటున్నాడు కొంటున్నాడు కొంటున్నాడు కొంటున్నాడు కొంటున్నాడు అతను అతను మంచి మంచి బొమ్మలు కొంటున్నాడు అంటున్నది కావాలి కావాలి అంటున్నదివాలి అంటున్నదివాలి కోతి కోతిబొమ్మ కావాలి అంటున్నది మా చెల్లెలు కోతిబొమ్మ కావాలి అంటున్నది చూస్తున్నాడు రవి చపాతీలు తింటున్నాడు నాటకం అను రవి కలం కావాలి అంటున్నాడు వాళ్ళు మామిడికాయలు తింటున్నారు మీరు ఉప్మా మీరు ఉప్మా తింటున్నారు నువ్వు పెసరట్టు నువ్వు పెసరట్టు తింటున్నావు అవి చపాతీలు అవి చపాతీలు తింటున్నాయి గదులున్నాయి ఆ తోటలో చె కుర్చీలున్నాయి రెస్పాన్స్ డ్రిల్ రవి ఏం చేస్తున్నాడు పుస్తకం రవి సీత ఏం కలం కొను సీత కలం కొంటున్నది మేము ఏం చేస్తున్నాం మినపట్టు తిను మీరు మినపట్టు తింటున్నారు నువ్వు విను నేను వింటున్నాను నువ్వు రవి మంచివాడు అంటున్నావు ఇక్కడ శర్మ లేడు మీరు ఇక్కడ శర్మ లేడు అంటున్నారు కమల ఏమంటున్నది మనం కలం వద్దు అంటున్నాం మీరు ఏమంటున్నారు పోవాలి మేము సినిమాకు పోవాలి అంటున్నాం మా ఇల్లు మా ఇంట్లో ఉన్నది చాక్లెట్ ఎక్కడున్నది చాక్లెట్ నా చేతిలో ఉన్నది కలం ఎక్కడున్నది కొట్టు కలం కొట్లో ఉన్నది దుమ్ము ఎక్కడ పడుతున్నది దుమ్ము కళ్ళల్లో పడుతున్నది